రవి ఇవాళ సాయంత్రం నేను ఒక మ్యాజిక్ చేస్తున్నాను దానికి కొన్ని ఏర్పాట్లు చేయాలి నువ్వు కొంచెం సహాయం చేస్తావా నేను ఇంటికి వెళ్లాలి మా నాన్నగారు తిడతారు తిట్టటం ఎందుకు మీ నాన్నగారితో నేను చెప్తాను సరే ఇప్పుడు నన్ను ఏం చేయమంటావు నేను ఈ బళ్ళను అవతలికి నడతాను నువ్వు పట్టుకో చాలు ఇంకా ఏం చెయ్యాలి ఆ గ్లాసు యువతల పెట్టు ఈ కుర్చీ యువతలకి జరుపు ఈ కుండ ఆ రెండు బల్లల మధ్య పెట్టు ఈ గుడ్డ ఆ కుండ మీద కప్పు ఆ కుర్చీ ఇటుపక్కకు తిప్పు తిప్పుతున్నాను ఆగు నేను తిప్పుతాను నువ్వు ఆ అద్దం అవతల పెట్టు పెడుతున్నాను ఈ దారం తీసుకో దీన్ని ఆ కర్రకు చుట్టు ఈ పెద్ద కర్రకేనా కాదు చిన్న కర్రకు చుట్టు పెద్ద కర్రకు తాడు చుట్టాలి అలాగే సాయంత్రం నాకు ఇద్దరు మనుషులతో పని ఉంటుంది నాకు నువ్వు ఇద్దరు కుర్రాళ్లను ఏర్పాటు చేయాలి అలాగే చేస్తాను కాని ఇద్దరు మనుషులు దొరకటం కష్టం ఒక మనిషిని తీసుకొస్తాను సరే నువ్వు మళ్లీ సాయంత్రం ఐదు గంటలకు ఆలస్యం చెయ్యకు ఈ విషయం మీ స్నేహితులకు కూడా చెప్పు అండ్ రిపీట్ స్టార్ట్ రవి ఈవేళ సాయంత్రం నేను ఒక మ్యాజిక్ చేస్తున్నాను రవి ఈవేళ సాయంత్రం నేను ఒక మ్యాజిక్ చేస్తున్నాను దానికి కొన్ని ఏర్పాట్లు చెయ్యాలి దానికి కొన్ని ఏర్పాట్లు చెయ్యాలి నువ్వు కొంచెం సహాయం చేస్తావా నువ్వు కొంచెం సహాయం చేస్తావా నేను ఇంటికి వెళ్ళాలి నేను ఇంటికి వెళ్ళాలి మా నాన్నగారు తిడతారు మా నాన్నగారు తిడతారు తిట్టడం ఎందుకు తిట్టడం ఎందుకు మీ నాన్నగారితో నేను చెప్తాను మీ నాన్నగారితో నేను చెప్తాను సరే సరే ఇప్పుడు నన్నేం చేయమంటావు ఇప్పుడు నన్ను ఏం చేయమంటావు నేను ఈ బల్లను అవతలికి నెడతాను నేను ఈ బళ్ళను అవతలికి నెడతాను నువ్వు పట్టుకో నువ్వు పట్టుకో చాలు చాలు ఇంకా ఏం చెయ్యాలి ఇంకా ఏం చెయ్యాలి ఆ గ్లాసు ఇవతల పెట్టు ఆ గ్లాసు యువతల పెట్టు ఈ కుర్చీ యువతలకి జరుపు ఈ కుర్చీ యువతలకి జరుపు ఈ కుండ ఆ రెండు బల్లల మధ్య పెట్టు ఈ కుండ ఆ రెండు బల్లల మధ్య పెట్టు ఈ గుడ్డ ఆ కుండ మీద కప్పు ఈ గుడ్డ ఆ కుండ మీద కప్పు ఆ కుర్చీ ఇటుపక్కకు తిప్పు ఆ కుర్చీ ఇటుపక్కకు తిప్పు తిప్పుతున్నాను తిప్పుతున్నాను ఆగు నేను తిప్పుతాను ఆగు నేను తిప్పుతాను నువ్వు ఆ అద్దం అవతల పెట్టు నువ్వు ఆ అద్దం అవతల పెట్టు పెడుతున్నాను పెడుతున్నాను ఈ దారం తీసుకో ఈ దారం తీసుకో దీన్ని ఆ కర్రకు చుట్టు దీన్ని ఆ కర్రకు చుట్టు ఈ పెద్ద కర్రకేనా ఈ పెద్ద కర్రకేనా కాదు చిన్న కర్రకు చుట్టు కాదు చిన్న కర్రకు చుట్టూ పెద్ద కర్రకు తాడు చుట్టాలి పెద్ద కర్రకు తాడు చుట్టాలి అలాగే అలాగే సాయంత్రం నాకు ఇద్దరు మనుషులతో పని ఉంటుంది సాయంత్రం నాకు ఇద్దరు మనుషులతో పని ఉంటుంది నాకు నువ్వు ఇద్దరు కుర్రాళ్లను ఏర్పాటు చెయ్యాలి నాకు నువ్వు ఇద్దరు కుర్రాళ్లను ఏర్పాటు చెయ్యాలి అలాగే చేస్తాను అలాగే చేస్తాను కాని ఇద్దరు మనుషులు దొరకడం కష్టం కాని ఇద్దరు మనుషులు దొరకడం కష్టం ఒక మనిషిని తీసుకొస్తాను ఒక మనిషిని తీసుకొస్తాను సరే తీసు సరే నువ్వు సాయంత్రం ఐదు గంటలకు రాయంత్రం ఆలస్యం చెయ్యకు ఆలస్యం చెయ్యకు ఈ విషయం మీ స్నేహితులకు కూడా చెప్పు विषय स्नेडअप्रिटार ఏర్పాట్లు చెయాలి కొన్ని కొన్ని ఏర్పాట్లు చెయ్యాలి నువ్వు నువ్వు కొన్ని ఏర్పాట్లు చెయ్యాలి దానికి దానికి నువ్వు కొన్ని ఏర్పాట్లు చెయ్యాలి నెడతాను అవతలికి నెడతాను బల్లను అవతలికి నెడతాను ఆ బల్లను అవతలికి నెడతాను నేను నేను ఆ బల్లను అవతలికి నెడతాను పని పని ఉంటుంది మనిషితో మనిషితో పని ఉంటుంది ఒక మనిషితో పని ఉంటుంది నాకు పని ఉంటుంది మధ్యాహ్నం మధ్యాహ్నం నాకు ఒక మనిషితో పని ఉంటుంది ఇవ్వేళ మధ్యాహ్నం నాకు ఒక మనిషితో పని ఉంటుంది సబ్స్టిట్యూషన్ రవి ఆ కుర్చీని అక్కడ పెట్టు రవి ఆ కుర్చీని ఇక్కడ పెట్టు అవతల రవి ఆ కుర్చీని అవతల పెట్టు ఆ పక్కన రవి ఆ కుర్చీని ఆ పక్కన పెట్టు ఈ పక్కన రవి ఆ ఈ పక్కన పెట్టు ఆ బల్ల జరుపు బెడతాడు శర్మ రతిరామ్ను తిడతాడు సరళ గిరిజను తిడుతుంది నెట్టు సరళ గిరిజను నెడుతుంది వాళ్ళు తలుపు కొడతారు వాళ్ళు తలుపు నెడతారు ఆయన దారం అక్కడ పెడతారు చుట్టు. ఆయన దారం అక్కడ చుడతారు శారద ఫ్యామా ఉమా పూలు కోస్తారు శర్మ ఉత్తరం చూస్తాడు రాయి శర్మ ఉత్తరం రాస్తాడు సరోజ బొమ్మ గీస్తుంది చూడు సరోజ బొమ్మ చూస్తుంది రెస్పాన్స్ డ్రిల్ రవి ఆ కుర్చీ చేస్తాడు అటు తిప్పు రవి ఆ కుర్చీని అటు తిప్పుతాడు శర్మ గుడ్డ కప్పుతాడు గోపీ ఏం చేస్తాడు పాఠం చెప్పు గోపి పాఠం చెప్తాడు సరళ ఏం చేస్తుంది చేతులు తిప్పు సరళ చేతులు తిప్పుతుంది కమల ఏం చేస్తుంది కుక్కను కొట్టు కమల కుక్కను కొడుతుంది మనం ఏం చేస్తాం బల్లను నెట్టు మనం బల్లను నెడతాం శర్మ ఏం చేస్తాడు నిన్ను తిట్టు శర్మ నిన్ను తిడతాడు